పద్మభాను రారండి పలకా బలపం చేచండి అమలా విమలా లేయండి ఈ రాయండి కాంతా శాంతా లేయండి కాగుణితాలు వెయ్యండి సీతా గీతా చూడండి చిన్నారి పాటలు పాడండి